ఇప్పుడు ఎట్లాగైతే శబ్దం వినిపించిందో రూపం కనిపించిందో అంతే ఇది శబ్ద ప్రమాణం శాస్త్రం కనుక జ్ఞానం కలిగిపోతుంది ఓకే ఏం చేయాల్సిన అవసరం ప్రమాణం ఉంది కనుక అభ్యంతరాలు ఉన్నాయి కదా దానికి ఏదైనా ప్రతిబంధకాలు ఆ ప్రతిబంధకాలను నివృత్తి చేసుకోవడానికి మనం ఉపాసనలు కర్మలు ఇవన్నీ కూడా చేసుకుని అయిపోయింది కాబట్టి ఇప్పుడు బ్రహ్మం ఇది ఆపునతి పరం సరేనండి ఏంటి తదేషాభ్యుక్త ఇప్పుడు చెప్తున్నాడు మంత్రం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాబట్టి బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అనే వాక్యంలో మొదటి పదం ప్లీజ్ మీకు చెప్పాను బ్రహ్మ విత్ పరం ఆప్నోతి ఫోర్ వర్డ్స్ ఆర్ దేర్ బ్రహ్మ విధు కలుపుకుంటే అది వేరే విషయం బ్రహ్మ ఉంది బ్రహ్మమే పరమం పరం ఆప్నోతి ఆ పరం ఏంటంటే బ్రహ్మే కాబట్టి పరముని తెలుసుకునేవాడు బ్రహ్మను తెలుసుకునేవాడు అంతా ఒకటే కాబట్టి నాలుగు పదాలు అంటున్నాను నేను బ్రహ్మ విత్ పరం అప్నోతి కాబట్టి ఆ బ్రహ్మ అనే మొదటి పదం బ్రహ్మవిధాపునోతి పరం అనేటువంటి వాక్యంలో బ్రహ్మ అనేటువంటి మొదటి పదం యొక్క అర్థం ఇది అని చెప్పేటువంటి లక్షణ వాక్యమే ఎందుకో తెలుస చాలా ఇంపార్టెంట్ ఇది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది మొదటి పదం బ్రహ్మణ్యం లక్షణార్థం వాక్యం ఇది లక్షణ వాక్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ లక్షణ వాక్యం ఈ వాక్యంలో మళ్ళీ నాలుగు పదాలు చూడండి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అక్కడేమో బ్రహ్మవిధాపురం బ్రహ్మ దాన్ని డిఫైన్ చేస్తా ఉన్నాడు బ్రహ్మవిదాపునతి పరం నాలుగు మొదటి పదం బ్రహ్మ దానిని నిర్వచిస్తూ ఉండేది కనుక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నాలుగు పదాలుగా కనపడుతూ ఉండిన ఇందులో విషయం ఏది ఈ నాలుగు పదాల్లో ఏది విషయం సబ్జెక్ట్ బ్రహ్మ బ్రహ్మ మీద ఆపునతి పరం కదా బ్రహ్మను గురించి కదా చెప్తున్నాడు కదేశాభ్యుక్త దాని గురించి చెప్తూ ఉన్నాడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాబట్టి బ్రహ్మ అంటే ఏమిటి నిర్వచిస్తూ ఉన్నాడు ఇక్కడ ఎందుకంటే బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమును పొందుతాడు అని చెప్పాడే గానీ బ్రహ్మేమిటో చెప్పలేదు బ్రహ్మాన్ని డిఫైన్ చేయాలి బ్రహ్మాన్ని డిఫైన్ చేయాలంటే చేస్తున్నాడు ఇక్కడ తదేశాభ్యుక్త అమ్నాత ఏమని సత్యం జ్ఞానం అనంతం ఎవరు బ్రహ్మ బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం కనుక సత్యం జ్ఞానం అనంతం ఇది బ్రహ్మణ సత్యం జ్ఞానం అనంతం ఇది ఈ మూడు బ్రహ్మణ ఏంటిది లార్థం వాక్యం లక్షణార్థం బ్రహ్మ యొక్క లక్షణాన్ని తెలియజేసేటువంటివి ఈ మూడు పదాలు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ అందుకని జాగ్రత్తగా చెప్తున్నాయి బాగా పట్టించుకోండి మళ్ళీ రిప్యుటేషన్ ఉండదు ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ దాన్ని తైత్రీయం తీసుకొచ్చినంత అద్భుతంగా ఎక్కడా తీసుకురాలి చాలా జాగ్రత్తగా వినాలి మళ్ళీ నాలుగు పదాలైనవి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అస్సలు పదం అంటే ఏంటి పద్యతే అనేన ఇది పదం అది ఒక వర్డ్ అంటే ఏంటంటే వ్యాకరణం పద్యతే అనేన ఇది పదం అంటే మనం ఒక వస్తువుని తెలుసుకోవడానికి అది ఏ వస్తువు అన్న ఒక వస్తువుని తెలుసుకోవడానికి మనకు సహకరించే దానిని పదం అంటారు పద్యతే అనేనా ఇది పదం పద్యతే జ్ఞాయతే ఇత్య తెలుసుకోవడం అర్థమాత ఇప్పుడు మనకు తెలియకుండా ఉంటుంది ఒకటి పిజ్జా మనకు తెలియదు కొత్తగా చూచాము అంటే మనకు దోశ తెలిసి తెలియదు అన్న దీని ఏమంటారు సార్ అని దాన్ని పిజ్జా అంటారండి కాబట్టి ఆ పిజ్జా అనేది పదం పద్యతే అనేన ఇది పదం కాబట్టి ఆ వస్తువుని ముందు మనం చూడదు ఇప్పుడు చూసాము దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సహకరించేటువంటిది ఏదో దాన్ని పదం అంటారు ఓకే క్లియరా భిన్న ప్రవృత్తిన పదాన నెక్స్ట్ ఒకదాన్ని అర్థం చేసుకోవడానికి పదం ఏదైతే మనకు తెలియదో దాన్ని తెలుసుకోవడానికి మనకు సహకరించేటువంటిది పదం ఆ పదం ఉంటేనే మనం అర్థం చేసుకుంటూ ఉండం ఇటువంటి పదాన్ని జోడించుకుంటూ వాక్యాలను తయారు చేసుకుంటాం అంతేకాదు ఈ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అది చెప్తే బాగా అర్థం అంతే కాబట్టి పదాలన్నీ చేరి వాక్యం అవుతూ ఉంటుంది వాక్యం కనుక ఈ పదాల యొక్క అర్థం లేకుండా వాక్యం తయారు కాదు బ్రహ్మవిధ ఆపునోతి పరం ఇది వాక్యం బ్రహ్మవిధ ఆపునతి పరం వాక్యం దాంట్లో నాలుగు పదాలు ఉన్నాయన్నారు ఇప్పుడు ఆ ఒక్క పదాన్ని వివరించడానికి నాలుగు పదాలు వచ్చిన్నాయి ఆ నాలుగు పదాలు ఒకటి సామానాజీకరణ్యం బ్రహ్మ దానికి మూడు ఇప్పుడు లక్షణంగా తెప్పబడుతూ ఉన్నాడు బ్రహ్మణ లక్షణార్థం వాక్యం ఇదే కాబట్టి దాంట్లో పదం సత్యం జ్ఞానం అనంతం నువ్వు అర్థం చేసుకోండి ఒక వస్తువుని తెలుసుకోవడానికి పద్యతే అనేది పదం కానీ అనేకం ఉన్నాయి కదా ఈ ప్రపంచంలో భిన్న ప్రవృత్తానాం పదానాం అనేకమైనటువంటి పదాలు ఎందుకని భిన్నంగా ఉన్నాయి గనక ఒక వస్తువు మరొక వస్తువు కాదు కాబట్టి ఈ వస్తువు ఇంకొక వస్తువు కాదు గనక అన్ని వస్తువులు వేరువేరుగా ఉన్నాయి గనక ఒక్కొక్క వస్తువుని వేరువేరుగా తెలుసుకోవడానికి పదాలు వచ్చాయి ఇది పదము పదములు సింగులరు ప్లోరల్ ఎందుకంటున్నానంటే బ్రహ్మ సింగులర్ ఇది ఏంటి సత్యం జ్ఞానం అనంతం ప్లోరల్ ఓ అదే విషయం కనుక బ్రహ్మము ఏమిటి అన్నప్పుడు ్రహ్మము ఇది అని చెప్పడానికి మూడు పదాలు ఎందుకు వాడాడు సత్యాదీని త్రీని పదాన్ని సమాన అధికరణాన్ని ఏకస్మిన్ విషయ తాత్పర్యం ఇది ఇప్పుడు సత్యాదీని సత్యం జ్ఞానం అనంతం సత్య ఆది ఇని ఆదిని సత్యము మొదలైనటువంటి పదాలు సత్యాదీని సత్యము జ్ఞానము అనంతము అనే ఈ మూడు పదాలు సత్యాదీని త్రీని పదాని కాదు మూడు పదాలు సమాన అధికరణని అంటే సత్యమనే పదం ఒకరిని గురించి చెప్పి జ్ఞానం ఇంకొక దాని గురించి చెప్పి అనంతం మరొక దాని గురించి చెప్తూ ఉందే లేక ఈ మూడు కలిసి ఒకే దాని గురించి చెప్తున్నాయా మరి మూడు ఎందుకనేది एक विषय तात्पर्य मूड तात्पर्य सत्यम ज्ञा अन सत्यम ब्रह्म ज्ञाप ब्रह्म अन ब्रह्म मर यह मूड पदाकुचना सामन विभक्ता मूडोटे मल्ली సమాన విభక్తాని భిన్న పదాన్ని సత్యం వేరుగా కనపడుతుంది సత్యం జ్ఞానం అనంతం మూడు ఒకటైతే మూడు చెప్పనవసరం లేదు సత్యం వేరుగా ఉంది జ్ఞానం వేరుగా ఉంది అనంతం వేరుగా ఉంది కానీ మూడు ఒకటే యాక్చువల్ గా చెప్తే నాలుగు ఒకటే ఎందుకని అన్ని నౌన్సే మా అమ్మవాచకాలే బ్రహ్మ నవ్వునేనా కాదా మరి బ్రహ్మ నౌన్ అయితే సత్యం ఏంటి ఆబ్స్ట్రాక్ట్ నౌను జ్ఞానమేంటి ఆబ్స్ట్రాక్ట్ నౌన్ అనంతం ఏంటి ఆబ్స్ట్రాక్ట్ నౌను ఫోర్ నౌన్సే ఇది ఎక్కడిదని కాబట్టి ఒక పదాన్ని నిర్ణయించేటప్పుడు మూడు పదాలను తగిలించి దానిని నిర్వచించడానికి దాని లక్షణాలు చెప్పడానికి మూడు పదాలు మళ్లీ జోడింపు పడ్డాయి ఉన్న ఒక పదం అర్థం కావడం లేదు దాన్ని చెప్పడానికి ఇంకా అర్థం కాని పదాలు మూడు చేరినాయి ఇక్కడ మొత్తం కలిసి నాలుగేని ఇది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విషయం ఒకటే ఏకస్మిన్ తాత్పర్యం ఆ మూడు కలిసి ఒకదాన్నే చెప్తున్నాయి ఎందుకని లక్షణాన్ని త్రీని పదాన్ని ఏవైతే ఉన్నాయో మూడు పదాలు సమానాధికారణ్యం వాటికంతా ఒకటే అర్థం సత్యము దేని గురించి చెప్పాలి బ్రహ్మని గురించి చెప్పాలి జ్ఞానం దేని గురించి బ్రహ్మని గురించి అనంతం దేవుని గురించి బ్రహ్మాని గురించి మరి మూడు పదాలేంటి జలం ఉదకం వారి పిల్లి మార్జలం బిడాలం ఇంకా నువ్వు పెట్టు పెంచుకుంటూ పోతుండే మేమేం చేయను ఒకటం కాకపోతే రెండోది రెండవది కాబట్టి మూడోది ఏంటి అసలు ఇదంతా కూడా ఇన్నెందుకు చెప్పాల్సి వచ్చింది ఎప్పుడైనా సరే ఒక పదానికి మరొక పదం జోడించాము అంటే నవ్వుకి నవ్వును జోడించాము ఎందుకు అవసరం లేదు అడ్జెక్టివ్ అయితేనే జోడిస్తాం ఎందుకని అడ్జెక్టివ్ క్వాలిఫైస్ నౌన్ కదా విశేష్యం అది ఇది విశేషణము అడ్జెక్టివ్ విశేష్యం విశేష్యతే adjective అడ్జెక్టివ్ క్వాలిఫైస్ నశేష్యం విశేష నామవాచకం ఏదో దాని యొక్క విశిష్టాన్ని తెలియజేసేటువంటిదిగా ఉంటది గనక విశేషణం అందుకు వాడేది మనం మరి బ్రహ్మం ఉన్నప్పుడు మూడు పదాలు వాడాడే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం నౌను నామవాచకం కదా మరి సత్యం అనేది విశేషణమా కాకపోతే ఎందుకు వచ్చింది మూడు సత్యము బ్రహ్మము జ్ఞానము బ్రహ్మము అనంతము బ్రహ్మము ఇవి విశేషణాలే గనక అయితే విశేషణలు కాకపోతే అట్లా వాడటం వల్ల అర్థం లేదు విశేషణాలే గనక అయితే ఒక అర్థం చేసుకోండి బ్రహ్మోగనక విశేషణం వాడితే ఇంకా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ముఖ్యంగా ఒకటి అర్థం చేసుకోండి విశేషణం ఎప్పుడు వాడాలి తనకన్నా వేరం విశేషణం ఎప్పుడు వాడాలంటే ఒకే జాతిలో సేమ్ స్పెసిస్ ఒకే జాతిలో విభిన్నమైనటువంటి ఉన్నప్పుడు ఒకదాని నుండి మరొక దాన్ని వేరు చేసి అర్థం చేసుకోవడానికి విశేషణం వాడాలి నీలో ఘటహ చూడండి ఘటహ ఇట్స్ అట్ నీలో ఘటహ ఎందుకు వాడాల్సి వచ్చింది తెలుసా అవసరం లేదు కొండ హే కృష్ణహటహ ఆనయ హే కృష్ణ ఆ కొండ తీసుకోనరా అన్నామనుకోండి సరిపోతుంది హే కృష్ణహ నీలో ఘటహ ఆనయ ఇదిగా నల్ల కొండ తీసుకుని రా అని ఎందుకంటామో తెలుసా పక్కన ఎర్రకుండ ఉంది కదా దాట్స్ ద పాయింట్ అర్థమవుతుంది ఇప్పుడు అన్ని కుండలే ఘటాది అన్ని కొండలే కానీ ఆ కుండల్లో ఒకటి నల్లది ఒకటి పసుపుది ఒకటి ఎర్రది అలా ఉన్నప్పుడు ప్రత్యేకించి నీకు అది కావాలి గనక ఈ వస్తువు ఆ వస్తువు నుంచి వేరు చేయబడింది ఎట్లా తెలుసుకోవడానికి విశేషణం వాడాలి ఘటహ అంటే ఏ ఘటహ ఘటహానయా వాడు ఏదన్నా చేయవచ్చు నీలో ఘటహానయా అన్నప్పుడు కేవలం అది ఆకుండనే తీసుకొని వస్తాడు అట్లా కాబట్టి ఆవుని తీసుకొని రా అనుకోండి వాడు ఏ ఆవునన్నా తీసుకొని రావచ్చు పది ఆవులు ఉండేటప్పుడు అందుకని తెల్ల ఆవుని తీసుకొని రా అన్నాం కపిల ఆవుని తీసుకుని రా అన్నామనుకోండి ఆ తెల్ల అనేటువంటిది కపిల అనేటువంటిది అడ్జక్యూ విశేషణం కనుక బ్రహ్మమును గనక సత్యము అనేటువంటి పదం వాడి జ్ఞానము అనంతమైన విశేషణాలు గనక వాడితే ఎప్పుడంటే అది వాడాల్సింది ఇంకొక బ్రహ్మం ఉన్నప్పుడు సత్యం బ్రహ్మ సత్యమైన బ్రహ్మము అంటే అసత్యమైన బ్రహ్మం ఇంకొక ఆయన ఉంటే ఆయన కాదు అని చెప్పడానికి అర్థం అవుతుంది జ్ఞానం బ్రహ్మం అజ్ఞాన బ్రహ్మం ఈజ్ అల్సదే అనంతం బ్రహ్మం పరిచ్ఛున్న బ్రహ్మం ఒక ఆయన కాదు అని చెప్పడం కోసంగా ఈయనని చెప్పేళ అట్లాగే గనక అసత్య బ్రహ్మము అజ్ఞాన బ్రహ్మము పరిచ్ఛున్న బ్రహ్మం గనక ఉంటే ఇంకా బ్రహ్మ మీద పరం ఇంతే సంగతులు ఎందుకని ఆ బ్రహ్మం ఈ బ్రహ్మం ఈ బ్రహ్మం ఆ బ్రహ్మంని పరిచ్ఛన్నం చేసుకుంటూ పోతారు గనక అనంతమైనటువంటి వస్తువు దొరికేందుకు అవకాశమే లేదు కాబట్టి ఇద్దరు బ్రహ్మములు గనక ఉంటే అప్పుడు మాత్రమే విశేషణం వాడాలి కాని లేకపోతే విశేషణం వాడేందుకు అవకాశం లేదు మరిదేంటి సత్యం జ్ఞానం అనంతం కాబట్టి సత్యం బ్రహ్మము అన్నప్పుడు విశేషణం లాగా కనిపిస్తూ అది విశేషణం కాదు లక్షణం వెరీ ఇంపార్టెంట్ విశేషణాలుగా కనిపిస్తూ ఉన్నటువంటి లక్షణాలవి ఇది పదార్థయోహో విశేష్య విశేషణ సంబంధ ఇది పదార్థయోహో పదం యొక్క అర్థాన్ని చూసే చూసినప్పుడు దానికి విశేష విశేషణ సంబంధం కనపడతా ఉంది కానీ వాస్తవానికి చూస్తే మాత్రం విశేషణం కాదది ఎందుకంటే బ్రహ్మం లాంటి పదం రెండవది ఉండే ఉండేందుకు అవకాశం లేదు వస్తుంది బ్రహ్మ పదార్థం మరొకటి లేదు मरुक उदी अन अंदाक अवकाशम लेक ब्रह्म पदार्थमे विशेषण का शंकर सजा निवर्तका विशेषणा विशेष సబ్స్టాంటివ్ విశేషణం ఇది అట్రిబ్యూట్ ఇది ఏదో కూడా కానీ సజాతీయభ్యహ ఒకే జాతిలో ఉండాలి ఒకే జాతిలో ఉండి ఒక దాని నుండి ఒకటి మనం వేరు చేసేటప్పుడు మాత్రమే అంటే విశేషాలు ఒకే జాతికి సంబంధించినవి అనేకము ఉన్నప్పుడు వాటిని వేరు చేసి అర్థం చేసుకోవడానికి విశేషణాన్ని వాడాలి ఉత్పలం అన్నామనుకోండి భా ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది ఉత్పలం క్లియర్ నీలోత్పలం అన్నాడనుకోండి ఆలోచనలో పడ్డాం ఎందుకు వాడాన్ని కాబట్టి అయా కలువ పువ్వు నో ప్రాబ్లం నీలోత్పలం నల్ల కలువ చూసారా ఇందువల్ల అనేకాని ద్రవ్యాన్ని అక్కడ కలువ పువ్వులు చాలా ఉన్నాయి ఒక రాశి పోసిండారు అక్కడ కలువ ఆ సరస్సులో అన్ని కలువ పువ్వులే ఉంటాయి అవన్నీ తీసుకొచ్చి ఒక రాశి పోసుండారు దాంట్లో ఎర్ర కలువలున్నాయి తెల్ల కలువలున్నాయి నల్ల కలువలున్నాయి ఉత్పలమే ఎంత సరేనా దాని మాల గడితే ఉత్పల మాలింది చూసావన్ని ఫ్లవర్స్ చంపకమాల శారదలం నన్నే భరించలేకుండా ఉన్నారు మళ్ళీ శారదల వెంట కనుక ఉత్పలం నిరోత్పలం నల్లకలువని ఎందుకు అనాల్సి వచ్చిందంటే అక్కడ తెల్ల కలువులు కూడా ఉన్నాయి కనుక వాటి నుంచి వేరు చేయడం కోసంగా కాబట్టి అనేకాని ద్రవ్యాన్ని సేమ్ అదే జాతిలో ఉన్నాయి మళ్ళీ ఏక జాతీయాన్ని అనేకాని ద్రవ్యాని వస్తువులు మాత్రం అనేకంగా కనపడుతూ ఉన్నాయి కానీ ఏక జాతి అని అన్ని కలిసి ఒకటే జాతి కలువ జాతి పుష్పజాతిలో కూడాను చామంతి వేరు మరొకటి వేరు మరొకటి వేరు బంతి వేరు మల్లె వేరు అట్లా వేరు కానీ మల్లె జాతిలో వేరు చామంతి వేరు ఫ్లవర్స్ అన్నప్పుడు అన్ని ఒకటే పుష్పజాతి తమాషా ఫ్లవర్స్ అన్నాం అనుకోండి పుష్పజాతి పువ్వులన్నీ ఒకే జాతి ఎందుకని కాయలన్నీ ఒకే జాతి కనుక కానీ ఈ పువ్వుల దగ్గరకు వచ్చేటప్పటికి చామంతులు ఒక జాతి బంతి ఒక జాతి కలువ ఒక జాతి ఉత్పలం కాబట్టి ఆ కలువులో కూడాను కలువ పువ్వులు అనేకం వండిన రంగుతో కనపడుతూ ఉండే కనుక నీలోత్పలం అని వాడాల్సి నీల ఉత్పలం నీలోత్పలం కనుక తద విశేషణి అర్థవత్వం ఇది విశేషణం వాడడానికి అర్థవత్వం ఇలా వాడితేనే విశేషణానికి అనేక విశేషణ యోగిని విశేషణ అర్థవత్వం తస్య కాబట్టి ఒకే జాతిలో అనేక ద్రవ్యాన్ని అనేకంగా ఉండేటప్పుడు అనేకాని ద్రవ్యాన్ని ఏక జాతీయాని అర్థం కదా కలువ ఏక జాతి అనేకంగా కనపడుతూ ఉన్నాయి అటువంటప్పుడు వేరు చేసుకోవడం కోసంగా నీలోత్పలం నేను గనక మాట్లాడితే అది అర్ధవత్వం ఇట్లా అడ్జెక్టివ్ ఎట్లాంటి అంటే అక్కడ వాడడానికి అవకాశం లేనేలేదు యథాలోకే శంకర యథాలోకే అట్లాగే ఇక్కడ కూడాను నీలం మహత్సుగం ద్యుత్పలం అస్థి చూడండి తమాషా నీలం మహత్సుగం ద్యుత్పలం అం మహత్ సుగంధ ఉత్పలం అస్తి